నూట తొంభై తొమ్మిదవ సంకీర్తన ఇంతేగాని తెలిసితే నెవ్వరూ కర్తలు గారు బంతిని వీనికి ఎప్పుడు ప్రకృతి కారణము ఇవి గో మూడే ఇంద్రియాల కూడుకుని హువి ప్రాణుల పూతి పనులు కొనేవి కవిసి కర్మములై ఘనలోకాల దిప్పేవి అప్పటి తెచ్చేవి పంచభూతాలివియే పరగజీవులకెల్లా సంచరాక ఎప్పుడునూ దేహాలయ్యేవి అంచెల కంచములో పదార్థములై ఉండినవించరాని పాశములై తీపులబెట్టేవి మనసొక్కటే జంతుల మర్మములు రేతేది తనుభోగములలోన శనివిచ్చేది అనయము శ్రీవేంకటాధిప నీ మహిమిది నిను గొల్చిన దాసుల నెరవేర్చేది